ఏమో ఒక చీకటి వాడు ఆ బంగారం కాజేసేంటే ఒక కంకణం కాజేస్తే చాలా అని భయం అసలు ఈ కంకణాలు ఎందుకు పెట్టుకొచ్చారు మహానుభావాన్ని నేను అనుకున్నాను ఎందుకే కంకణం ఏమిటి కంకణం వర్ధశని ఇప్పుడు ఈ భయాన్ని ఎవరు సృష్టించాడు అంటారు ఎవరు సృష్టించాడు నేను ఒకటి భయపడేవాడి ఆటోవాడు ఇది మందికి డబ్బులు ఎక్కువ తీసుకుంటాడేమని భయపడేవాడు ఆ తర్వాత నేను నిర్ణయానికి వచ్చాను మనం వాటికి డబ్బులు ఎక్కువ ఇద్దాము అని నిర్ణయానికి వచ్చింది పోయింది భయం పోయింది ఇంకే ఉంది భయం కాబట్టి భయం అన్నది హీ లైక్ యాజ్ అ ప్రొఫెషన్ ది ఆర్ లైక్ దాక్ కాబట్టి ఓకే వీడి దగ్గర మనం సర్వీస్ తీసుకున్నందుకు మనం వీడికి ఒక ఐదు రూపాయలు ఎక్కువ కాదండి అయితే నేను ఎప్పుడైతే ఈ నిర్ణయం వచ్చేసిందో ఇంకా అక్కడితో భయం పటాబందులు నువ్వు ఏమైనా ఎక్కుతాం ఇది గోదావరి ఇదేమో సముద్రం దిగుతుందంటే గొంతు ఏమవుతుంది దీనికోసం ఏం చేస్తాం కాబట్టి మన భయాలన్నీ కూడా కల్పిత భయాలు మీరు ఆ సద్రూపంగా నిలిచి ఉండండి మీకు భయం అంటే ఒకటి అవుతుంది మరణ భయాన్ని మించిన భయమే ఉంటుంది అన్నింటికంటే పెద్ద భయం సో ఆ భయాన్నే తిరస్కారం చేయగలిగితే మిగతా భయాలు చాలా అల్పం సో ఇప్పుడు భయాలు కల్పిస్తారండి నా గుండె ఏమవుతుందో గుండెకాయ ఏమవుతుంది హాస్తి ఏమవుతుందో ఏమవుతుంది ఏమవుతుంది హార్ట్కి ఏదో కొట్టుకుంటూ ఉంటుంది చిరకాల నుంచి పనిచేస్తుంది కాబట్టి కొంచెం ట్రబుల్ వస్తుంది ఏదైనా పెయిన్ ఉందంటే ఐ కెన్ అండర్స్టాండ్ బట్ బియాండ్ దట్ దర్ ఇస్ నో రీజన్ టు బీ అపరేట్ ఆఫ్ దాట్ ఏదో ఒక ఏదో ఒకటి అలాగే తప్పదు అది అలాగానే స్థిరంగా శాశ్వత కాలంలో ఏదో ఒకటి అవుతుంది ఇది డెఫినెట్లీ స్కిప్ ది బీట్ ఆ పడి ఉన్నటువంటి మజుల్స్ అవి కొంత గడగడి చేస్తూ ఉంటాయి మనం తిని పిండిని బట్టి వాటిలో ఉన్నటువంటి వెయిన్స్ అవే ఉంటాయి చూడండి అంటే హార్ట్ మషిన్ కి రక్తాన్ని సప్లై చేసేటువంటి వెయిన్స్ ఈ రక్తనాళాలు ఉంటాయి అవి మరీ క్రిటికల్ అవి వాటిల్లో ఇంత ప్రసరం ఒక చిన్న అణువంత బ్లాక్ వచ్చిందంటే హార్ట్ కి రావాల్సిన అందాల్సిన రక్తం ఉండదు దానికే రక్తం ఉండకపోతే ఇంకా అదేం పంపిచేస్తుంది కాబట్టి దట్ ఈ ఇట్ కుడ్ బి ఓ ప్రాబ్లం అండ్ ఇట్ కెన్ హ్యాపెన్ టూ ఎని దీట్ ఇట్ కెన్ హ్యాపన్ సో దాని గురించి భయపడితే గుర్తుంటే అప్పుడు వస్తే ఏం చేయాలి చేస్తాం ఆ సందర్భాన్ని బట్టి ఏదో చేస్తాం ఏదో అవుతుంది అల్టిమేట్గా అది ఆగిపోతుంది ఈ దేహం పడిపోతుంది దాని గురించి భయం పెట్టుకుంటే అంత అజ్ఞానం అదే కానిపోతుంది భయం పెట్టుకోకూడదు ఏదో ఒకటి అవుతుంది వీళ్ళు ఏం చేస్తారంటే భయం పెడతారు ఈసీజీ తీంటారు ఎందుకంటే ఈసీజీ పని ఏం లేదా ఈసీజీ తీయడం ఎందుకు బీపీ ఎలా ఉన్నా బాగానే ఉన్నాయి సార్ ఇంక ఈసీజీ వద్దే ఉంటుంది ఈసీ కాకుండా ఈసీజీ అయితే ఇంకా బాగా తెలుస్తుంది ఏడు తెలుస్తుంది ఇంకా బాగా ఏంటి వాటి తీయను బీపీ బాగానే ఉంది ఇంక మీరే మాట్లాడకండి చెప్పాను సో నో ఈసీ గీ ఐ డోంట్ నాంట్ ఈసీబీ అని ఆ ఎందు ఊరికే టైం వేస్ట్ కాబట్టి అలాగా దేహాన్ని గురించి ఆరోగ్యాన్ని గురించి అలా భయపెట్టి భయపడకూడదు అనారోగ్యం వచ్చినప్పుడు మందు వేసుకుంటా నిజానికి ఒక రూల్ ఒకటి ఉంది ఏంటంటే ఆ రూలు ఏదో బండగా పాటించమని నేను చెప్పట్లేదు బట్ యూ కెన్ యూస్ దట్ రూల్ ఇఫ్ యూ ఫీల్ హెల్దీ యూ ఆర్ హెల్దీ బస్ ఈ సమస్య ఎలా వస్తుందంటే మీరు నాలుగు టెస్టులు చేయించారనుకోండి ఇవ్వకు వెళ్ళని రిపోర్ట్ వస్తుంది మీ ఆరోగ్యం బాగులేదని రిపోర్ట్ వస్తుంది క్యాట్ స్కాన్ బ్రెయిన్ కి క్యాట్ స్కాన్ తీయించారు అనుకోండి బ్రెయిన్ లో ఏదో ఉందంటాడు వాడి లేదా నాకు బాగాలే ఉందంటే దీనికి బాగా ఉండొచ్చే కానీ రిపోర్ట్ ప్రకారం దీనికి రోగం ఉండి తీరాలి అంటాడు ఫర్ అలాగా ఆ రోగం ఏదో బయటపడిన తర్వాత చూడొచ్చు అంటే ప్రివెంటివ్ క్యూర్ అని ఉంది మంచిదే ప్రివెంటివ్ క్యూర్ అవసరమే కానీ వాళ్ళు చెప్పి ప్రివెంటివ్ క్యూర్ నేను ప్రివెంటివ్ క్యూర్ అనుకోను లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే దట్ ఈజ్ ది రియల్ ప్రివెన్షన్ నేను చక్కగా సింపుల్ లైఫ్ నోబుల్ లైఫ్ స్టైల్లో ఉంటూ ఈశ్వరుని ఆరాధిస్తూ భక్తిభావంతో జీవిస్తూ శ్రవణం చేస్తూ సత్సంగం చేస్తూ సో ఒక సత్వగుణ ప్రధానమైన జీవితం జీవిస్తూ దట్ ఈస్ ది రియల్ ప్రివెన్షన్ అంతేగాని మూడు నెలలకు ఒకసారి టెస్ట్ చేయించి టాబ్లెట్లు వేసుకోవడం ప్రివెన్షన్ కాదు దీస్ ఈజ్ ప్రివెన్షన్ stop యూ స్టార్ట్ దిస్ ప్రివెన్షన్ ఫస్ట్ ఆ తర్వాత ఓవర్ అండ్ అబౌట్ దాట్ ఏదైనా కొంత ప్రివెన్షన్ అవసరం అయితే చేసుకోవచ్చు అసలు ముందు దిస్ ఈజ్ ది రియల్ ప్రివెన్షన్ ఎందుకంటే ప్రతి డిసీజు కూడా మనస్సులో స్టార్ట్ అవుతుంది మనస్సులో సత్వగుణం ఉంటే ఏ డిసీజు ఉండదు రజోగుణ తమో గుణాల నుంచే డిసీజు స్టార్ట్ అవుతుంది మనస్సులో ఉన్న రజోగుణ తమో గుణాల నుంచే ముందు మనస్సును శుద్ధి చేస్తే అసలు ముందు అన్ని డిసీజులు అవసరికి పోతుంది కాబట్టి అభయం shivam. చూడండి మనుషులు ఈ శివం అనే పదం ఎవరికి వర్తిస్తుందంటే ప్రధానంగా రెలిజియస్ బెంట్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది రెలిజియస్ బెంట్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం జరుత్తున్నంతనే కూడా గుడ్ బ్యాడ్ గుడ్ ఈవిల్ అని అలాగ పెడతారట ఇది మంగళము ఇది అమంగళము ఇది శుభము ఇది శ్రీకృష్ణుడు చెప్పాడు ఈ శుభాశుభంలో గౌరవించి నువ్వు బయట పడరా బాబు అని ఎన్నో సార్లు ఇది శుభం అశుభం ఇది మంగళం ఇది అమంగళం ఇది మంచి ఇది చెడు ఇది శుభశకనం అది అశుభ శనం అన్నిటికీ అలాగేతం గీసేసి వీడు అలాగ నేరో నేరోయర్ సర్కిల్లో వెతుకుతూ ఉంటాడు ఎటువంటి ఎన్ని వెల్బోరు ఫ్రీడమే ఉండదు మామూలుగా స్వామి చెప్తూ ఉంటారు ఒకడు కొబ్బరి చేసి ఎక్కాడు ఎందుకు దేవరా అంటే రాహుకాలం వచ్చింది కాబట్టి దేవరా రాహుకాలం పూర్తి అయ్యే అక్కడ అంగరాశ్రం కట్టు కూర్చున్నాడు అక్కడ రాహుకాలం వచ్చాక దిగుతాడు సో ఈ రాహుకాలం అంటే ఏంటి అని ప్రశ్న నేను అసలు వేనే లేనం నేను ఆ ప్రశ్నే ఉదయించను మన మనస్సులో ఎందుకంటే రాహుకాలం అంటే ఏంటి అంటే సోమవారం అది రాహుకాలం బుధవారం నాడు సాయంకాలం ఆరు గంటలకు వస్తుంది అని చెప్పారనుకోండి రాహుకాలం నీ ప్రశ్న వేయకపోతే ఇవ్వే నేను నేనే ప్రశ్న అడగను ప్రశ్న అడగను అంటే ఇంకోసారి అడగకపోవడం కూడా అడగను నేను అసలు అలాంటి ప్రశ్నే రాని మనం సపోజ్ రాహుకాలం బుధవారం నాడు సాయంకాలం ఆరు గంటలకు వస్తుంది అని చెప్పి ఇవాళ పాఠం ఉండదు పాఠం ఉండదు నేనేమో విమానాశ్రయానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతున్నా అదేకంటే స్వామిజీ అమావాస్య నాడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు ఏమిటన్నాడు ఒక ఇలాంటివి గట్టకరాడు ప్రయాణాలు చాలా బాధ్యత చెప్పారు బాబు గురువు గారు ఒకసారి కాబట్టి ఎందుకంటే అమావాస్య గమనించలేదు నేను ఏకాదశి గమనిస్తా గానీ అమావాస్య గమనించను నేను ఏకాదశి గమనిస్తాను ఇంకా మనం ఇంకొకటి నేను గమనించను కదా కాబట్టి శివం జరిగోన్లీ వన్ పూజ స్వామిజీ అనేవారు ఒక్కటే శివం ఉన్నది అది ఏ ఆత్మ జగత్తంతా నిత్య అండ్ అశుభం నిథ్య మరి అశుభం కాదు దాన్ని పట్టుకుంటే వారికి మిగిలింది ఏమి మిగులుతుంది కులక్కి మిగులుతుంది ఏం మరి అదే అశుభం అంట కాబట్టి నామరూపాత్మకమైన జగత్త అశుభం శివం జరిగోని వన్ దట్ ఈజ్ ఆత్మ ఓవర్ అంటే దట్ ఈజ్ ది అల్టిమేట్ రూల్ నువ్వు ఏది ఆత్మ స్వరూపానికి దారితీస్తుందో అది శివం ఏది ఆత్మస్వరూపం నుంచి దూరంగా తీసుకుపోతుందో అది అశ్వీయం దట్ ఈజ్ ది ఓన్లీ రూల్ అంతే శివం అద్వితీయం చూడండి దేహములు భిన్న భిన్నాలుగా కనపడతాయి అంతఃస్కరణాలు భిన్న భిన్నాలుగా కనపడతాయి కానీ ప్రారంభం ఎక్కడ మనం దేహంతో తదాత్మ్యమై ఉంటాం ఎంత లోతుగా ఈ తాదాత్మ్యం ఉంటుందంటే ఆ దేహము నిర్మానం చేసిన దేహము మనకి కల్పించి ఇచ్చిన వ్యక్తిత్వమే సత్యం అనుకుని అదే నేను అనుకుని మనం బతుకుతూ ఉంటాం దేహము కల్పించిన వ్యక్తిత్వము అంటే ఇందాక మనం చేశాను నేను పురుషుణ్ణి నేను స్త్రీని నేను ఆంధ్రవాణ్ణి నేను తెలంగాణ వాణ్ణి ఇక ఇలాగంటే ఒక ఆరు నెల ఒకటం సంవత్సరం ఒక క్రితం మేము ఆంధ్ర వాళ్ళ మేము తెలంగాణ వాళ్ళ గోళ ఉండేది అది ఇప్పుడు ఆ గోళ ఇప్పుడు తర్వాత వచ్చింది అది చెడ్డదనో మంచిదనో నేను అంటాను దీని వచ్చింది అంటున్నా ఇప్పుడు ఆ గోళ అయిపోయింది ఇప్పుడు ఇంకో గోళగా అయింది ఈ ఈ గోళ అందరూ మర్చిపోయారు ఇప్పుడు ప్రస్తుతం గోళ ఏమిటంటే బీసీ బీసీఆర్ బీసీ ఆర్ నాట్ బీసీలు లెక్క వేస్తే బీసీలు ముప్పై పర్సెంట్ ఉన్నట్టు వచ్చింది లెక్క పోనీ మంచిదే మంచిది కాదు ఎందుకు మంచిది కాదు యాభై ఉండాలి అరే ఉన్నది ముప్పై అని వచ్చింది కదండి ఆ లెక్క తప్పు పోలేదు అన్నింటితో పాటు ఇది తప్పే ఏమిటి పెద్ద ఈ లెక్కలన్నీ కరెక్ట్ అంటే అలా కాదు బీసీలకు అన్యాయం అయిపోతుంది ఏమిటి అన్యాయం అయిపోతుంది బీసీలకి అంటే చూడండి ఎనిమిది వార్డులు ఉంటే నాలుగు వార్డులు బీసీలకు రావాలి ఇప్పుడు ముప్పై పర్సెంట్ మూడు వార్డులే వస్తాయి అది అన్యాయం ఓ ఈ సమాజాన్ని ఎంత ముక్కలు చేసి పెట్టారంటే ఈ రాజకీయ నాయకులు ఇంత ఘోరంగా ఉంటుందండి ఇన్ని సొసైటీలు ఉన్నాయి కానీ ఇంత ఘోరంగా అయిపోయిన సొసైటీ నాకు ఎక్కడా కనపడలేదు ఎనిమిది వార్డులుంటే నాలుగు వార్డులు బీసీలకు వచ్చి తీరాలి కొన్ని మూడు వస్తే అవుతుంది బీసీలు కన్యాయం కొన్ని బీసీలు కూడా బీసీ ఇంకోటి ఎస్సీ కొన్ని ఎస్సీ తీసుకోండి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళందరూ ఒక్కటి కదా అంటే నో వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ అంటే ఏబిసీడి ఎస్సీ వర్గీకరణ ఈ ఎస్సీ వర్గీకరణ ఆంధ్ర స్టేట్ లో సరిగ్గా జరగలేదు కాబట్టి కేంద్రానికి ఒక నాయ ఒక గ్రూప్ వెళ్ళి ఎస్సీ వర్గీకరణ గురించి అక్కడ పోట పోరాటం అంటే సుప్రీంకోర్టులో కేసు ఏది ఎస్సీ వర్గీకరణ గురించి సపోజ్ వర్గీకరణ చేశారనుకోండి ఎస్సీఏ ఉందనుకోండి ఎస్ఈఏ వర్గీకరణ వస్తుంది ఎస్ఈఏ వన్ ఎస్ఈఏ టూ ఎస్ఈఏ త్రీ కాబట్టి అసలు హిందూ ధర్మము పూర్తిగా ఒక డిఫెన్స్ లో పడిపోవటానికి కారణము ఆ ఏకత్వాన్ని మనం విస్మరించటము స్వామి వివేకానంద మాట్లాడన్నారు మన ఉపనిషత్తుల్లో చాలా సబ్లైండ్ ట్రూత్స్ ను మనం బోధిస్తాము కానీ సమాజ జీవనం దగ్గరకు వచ్చేప్పటికీ మన సమాజం మనం మొక్కలు మొక్కలు మొక్కలైపోయి ఉన్నాము అని పాపం బాస్కర్ కబట్టి దేహములు వేరు అంతఃకరణములు వేరు నా యూ డిసైడ్ యూ వాంట్ టు మీ స్వరూపము ఈ దేహములు అంతఃకరణ కల్పించి ఇచ్చిన వ్యక్తిత్వం మీ స్వరూపం అని మీరు అలా అనుకుంటున్నంతసేపు మీకు మోక్షం అనేది లేదంటే యూఆర్ బౌన్ టు బి ఫ్రస్ట్రేటెడ్ నాట్ వన్ లైఫ్ హండ్రెడ్ లైవ్స్ అయినా కూడా యూఆర్ బౌంట్ బి ఫ్రస్ట్రేటెడ్ యువర్ గోల్స్ ఆర్ గోయింగ్ టు బి ఫాల్స్ అండ్ యువర్ ఎఫర్ట్స్ విల్ బీ మీనింగ్ లెస్ and you end up in utter frustration. The, in the day, you don't know what it is. Allah talks about that. Neno dehamu antaskarana mula ka apita maina chaitanapuru sudhanu. Chaitanaswaro purudhanu. Ipidu ee dehamu antaskarana. Nidhani ki diinne neno dala raab de tega oku ke jepto only vada. Ipidu manisho yudara kunna vecchani alupad that. You say, he is a darshan. Okay? So, what are you? నేను నేనేమిటి ఇప్పుడు అతని పర్సన్ అంటే అతని పర్సన్ అని చెప్పింది ఎవరు నేనే కదా ఈజ్ ద పర్సన్ అని నేను చెప్పా సో వట్ ఆర్ మై ఐ ఆమ్ ద వన్ హూ నోస్ ద పర్సన్ కదండి ఆ పర్సన్ తెలుసుకునే జ్ఞాతను నేను ఓకే అది ఎదుటవాడు దేహం గురించి ఈ దేహం దగ్గరికి ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు ఉన్నాడా లేదా ఉన్నాడు వట్ ఆర్ యూ విత్ రిఫరెన్స్ టు దర్సన్ i am that person no you are mistaken you are not that person ei nante dabdane sinde vaadike he needs kontha vedanta adhyanam cheyalasundadu valu pani cheyada vedanta ani naa nen oka person unnaade vaadu vedanta ni munduku inde vedanta rendu person unnaante kontha bande nen person nanni vedanta kadeli cheyataru em dodugudhi ad artham intadi ala kadu denna denna denna maru yeku nen ante ee dehamu ఈ దేహంతో సంబద్ధమైన పర్సన్ ఆ పర్సన్ తెలుసుకునే నేను కాబట్టి ఇక్కడ పర్సన్ తెలుసుకునే నేను ఈ పర్సన్ను తెలుసుకునే నేను అంటే ఇప్పుడు నేను ఏమిటనమాట ఈ పర్సన్ ఆ పర్సన్ తెలుసుకుంటున్నాను అంటే అర్థం ఏంటో తెలుసు ఈ పర్సన్కి ఆ పర్సన్కి ఉండే భేదాన్ని తెలుసుకుంటున్నానని అర్థం కాబట్టి నేను భిన్న భిన్నంగా లేను భేదములను తెలుసుకుంటూ ఉన్నాను ఎప్పుడు కూడా జ్ఞానంలో భేదం ఉండదు జ్ఞేయంలో భేదం ఉండదు కంటితో చూస్తున్నాను చెవితో వింటున్నాను వినబడేది చూడబడేది వేర్వేరుగా ఉంటుంది వినబడేది శబ్దం చూడబడేది రూపం కానీ వినేవాడు చూసేవాడు వేర్వేరుగా ఉండడు ఎందుకంటే వినేవాడంటే శబ్దాన్ని తెలుసుకునే జ్ఞాత చూసేవాడంటే రూపాన్ని తెలుసుకునే జ్ఞాత జ్ఞాతలో భేదం ఉండదు కాబట్టి ఎప్పుడూ కూడా జ్ఞానంలో భేదం ఉండదు జ్ఞానము భేదాన్ని ప్రకాశింపజేసుకున్నాం సినిమా తెర మీద బొమ్మల్లో భేదం ఉంటుంది కానీ ఆ కాంతిలో భేదం ఉండదు కాబట్టి ఇక్కడ పర్సన్నుని అక్కడ పర్సన్నుని ఇంకో పర్సన్ ఇంకో పర్సన్ ఇంకో పర్సన్ ఈ పర్సన్స్ అన్నిటినీ భిన్న భిన్నంగా తెలుసుకుంటూ ఉండే జ్ఞాతను నేను ఆ స్వరూపంలో భేదం ఉండదు అద్వితీయం తత్సత్యం అదే సత్యం అంటారు జగత్తు సత్యం కాదు జగత్తు సత్యం అని అనుకుంటున్నంత కాలం వాడు ఉపనిషత్ దర్శనానికి అర్హుడు కదా ఉపనిషత్ దర్శనంలో జగత్ సత్యత్వం అక్కడ అంగీకారం అవుతుంది ఈ మధ్యకాలంలో కలియుగ ప్రభావం అనే అనుకోవాలి ఉపనిషత్ పీఠము అనుక్ర బోడ్డు ఆ బోర్డు పెట్టి అక్కడ ముప్పై ఎకరాల భూమి దానికి ఎందుకు ఈ ఉపనిషత్ పీఠానికి ముప్పై ఎకరాల భూమి ఎందుకంటే ఉపనిషత్తుంది ముప్పై ఎకరాల భూమి ఉండే పాఠం చదువుకుంటున్నాము మనం ఎందుకు ముప్పై ఎకరాలు ముప్పై కుర్చీలునూ పీఠం ఉంటే దాళ్ళలో సరిపడదు పీఠం అంటే ఏంటండి పీఠం అంటే ఏంటి ఇది పీఠం ఉంటాయి నేను కాదు పీఠం ఉంటాయి ఇది పీఠం ఈ పీఠం నేను కూర్చుంటున్నాను కానీ నేను పీఠాధిపతిని మాత్రం కాదు మహానుభావ నేను ఈ పీఠానికి అధిపతిని మాత్రం నేను కాదు నాకే పీఠాధిపత్యం ఉంటుంది పీఠాధిపత్యం ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి కానీ పీఠాధిపత్యం ఎందుకంటే ఎందుకు ఏం చేసుకోవాలి ఈ పీఠాధిపత్యం ఈ టీవీ నైన్ వాళ్ళు వచ్చి బతకనివ్వడం పీఠాధిపతిని అంటే వాళ్ళు ఇంకా బతకునివ్వండి వచ్చి కూర్చుంటారు పీఠాధిపత్యం లేదు లేదు కలవు మాఠాపత్యం అని కలియుగంలో పరిహరించాల్సినవివ్వకుండా ఉన్నాయి వాటిలో ఉంటే మాఠాపత్యం అంటే మాఠాపత్యం అంటే మఠపతి అనే దాని తదిత ప్రయోగం మఠపతి స్థానం మనకు వద్దే వద్దు ఏం చేసుకోవాలి సో ది పాయింట్ ఈజ్ ఈ జగత్తు నిత్యది దాంట్లో సత్యత్వం లేదు జగత్తును సత్యం అనుకుంటున్నంతసేపు వాడు ఉపనిషత్ సిద్ధాంతానికి అర్హుడుతాను కాబట్టి ఉపనిషత్ సిద్ధాంత పీఠము ఉపనిషత్ సిద్ధాంత పీఠం ఎందుకు ఉపనిషత్ సిద్ధాంతం ఉంటే పీఠాలన్నిటికీ అతీతంగా పోతే అది ఉపనిషత్ సిద్ధాంతం అవుతుంది ఉపనిషత్ సిద్ధాంత పీఠము ఓకే మంచి పొంది అక్కడ ఉపనిషత్ సిద్ధాంతాన్ని బోధిస్తారు మంచిది వాటి వెళ్తే నువ్వు వేరు వాడు వేరు నేను వేరు దేవుడు వేరు ఇది పాఠ ఇదే ఉపనిషత్ సిద్ధాంతం ఏ ఉపనిషత్తు చెప్పిందో చెప్పాల ఏ ఉపనిషత్తు చెప్పిందో చెప్పగా మీరు ఏ ఉపనిషత్తు చదువుతారు కథ ఉపనిషత్వం ఉండో ఏ చదువుతారో అదే చదువుతారు మరి ఏది ఎక్కడ చెప్పారో అలాగా అంటే మీకు తెలియదు అలాగే చెప్పారు ఇంకా ఇప్పుడు మొండివాడి కంటే బలవంతుడు ఎవడున్నాడు మూర్ఖుడి కంటే ముండివాడి కంటే బలవంతుడు ఇంకొకటి ఉండే మీకు ఒక్కటే సత్యం ఉపనిషత్తు ఏకత్వాన్ని చెప్తుంది భేదాన్ని చెప్పదు ఉపనిషత్తు జగన్ ఇచ్చాత్వాన్ని చెప్తుంది జగత్తు సత్యం కనుక ఉపనిషత్తు చెప్తే ఉపనిషత్తు అప్రమాణం ఎందుకని జగత్తు సత్యం మీ కన్ను చెప్తోందా లేదా మీ చెవి చెప్తోందా లేదా మీ మనస్సు చెప్తోందా లేదా మీ మనస్సు మీ చెవి మీ కన్ను ఏ దే చెప్తున్నాయో దాన్నే ఉపనిషత్తు చెప్తే ఆ ఉపనిషత్తు అప్రమాణము అకించిత్కరము దానివల్ల ఏమి ఉపయోగం లేదు అది కొత్తగా చెప్పే సత్యమేం లేదు మీకు తెలుసున్నదే చెప్తున్నప్పుడు కొత్తగా చెప్పే సత్యమేం లేదు దానివల్ల మనకేం ఉపకారం లేదు దాన్ని అవతరపారేసి అంతకంటే ఈ కర్మకాండలో ఉన్న కర్మలు ఏవైనా చేసుకుంటే కొంత పుణ్యం సంపాదించుకుంటే స్వర్గానికి వెళ్ళచ్చు ప్రతి నోరు చేసుకుంటూ ఈ ఉపనిషత్తు వేస్తే జగత్తు సత్యం అని మహాభాగ్యానికి ఉపనిషత్తు అనవసరం దానివల్ల ఏ ఉపకారం లేదు ఇంతకంటే కర్మ మీమాంసకులు గెస్ట్ వాళ్ళు వాళ్ళు ఏమన్నారండి ఉపనిషత్తుంతా గడపడిందండి ఇదంతా ఏకంపాకం చేసి కూర్చోబెడుతుంది కర్మ కర్త లేదు కర్మ లేడు క్రియలేడు ఫలం లేదంటుంది ఈ భేదం లేకుండా మాకు వర్కౌట్ కాదు మా డివిజన్ మాకు అవసరం అని చెప్తే మాకు ఉపనిషత్తు వద్దు బాబు అని వాళ్ళు వాళ్ళ కర్మలు వాళ్ళు చేసుకుంటారు వాయు ఉపనిషత్తులు పట్టుకుని భేదం సత్యం అని చెప్పి వాళ్ళకంటే వీళ్ళు ఉభయ భ్రష్టులు అయిపోతారు కర్మ నుంచి భ్రష్లు అయిపోతారు జ్ఞానం నుంచి భ్రష్లేకపోతారు సో ఈ రకమైన అజ్ఞానం చుట్టూ ఇది ఎలా వస్తుందంటే ఒక అజ్ఞానం మీరు పెట్టి వందకరాల స్థలం సంపాదించి బిజీలు పెట్టారనుకోండి ఈ అజ్ఞానం జ్ఞానంలా కనబడ్డం అనేసింది దీనికి ఒక ఒక చెమక్ వస్తుంది చాలా ప్రాబ్లం కాబట్టి సో అద్వితీయం తత్సం స ఆత్మ అది ఏ నువ్వు అనుకుంటున్న ఈ కల్పిత వ్యక్తిత్వము నీ స్వరూపము కాదు తవ ఆత్మ అత త్వనసి శ్వేతకేటో కాబట్టి హే శ్వేతకేటో ఆత్మస్వరూపము అసట్ నీవు అయి ఉన్నావు ఇతాథం వాక్యం తత్వనసి వాక్యం అనేక సందర్భాల్లో ఇంతకు ముందే వివరించితమైనది పలు పర్యాయములు సకృతంటే అనేక సార్లు వివరించితమైనది వాస్తవంలో ఇది తొమ్మిదోసారి ఆ చక్రులు ఇది తొమ్మిదోసారి తత్వమసి అని చెప్పడం అనేది తత్వమసి అంటే ఓ మ్యాన్ నో దైశ తెలుసుకో నీ గురించి నువ్వు తెలుసుకో అలా కాదండి కర్మలు చేసి పుణ్యాన్ని సంపాదించాలి కనుక అవ్వలేదు కర్మలను చేసే పుణ్యాలను సంపాదించవచ్చు నీ గురించి నువ్వు తెలుసుకుంటే కర్మలను చేసే పుణ్యం అది సంపాదించలేకపోవు తెల్లవారుసారం నిద్రలేస్తే ఏం చేయాలండి కిటికీదలుపులు తీసుకుని పొనం అప్పటివరకు ఏదో దోమలు వస్తాయని మూసిపెట్టినా చక్కగా కిటికీదలుపులు తీసుకుని ఆ ఉషక్కల కాంతి లోపలికి వచ్చి ఇట్లా చేసి ఆ తర్వాత కాఫీ పెట్టుకు తాగాలి చీకట్లో ఇటువంటి తిరిగించేదో అలాగే నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో నో దోశాలు తెలుసుకో స్వరూపాన్ని తెలుసుకో కర్మలు చేయొచ్చు స్వరూపం తెలుసుకుని కర్మలు చేయవచ్చు తీర్థయాత్ర చేసుకుని స్వరూపం తెలుసుకుని తీర్థయాత్ర చేయొచ్చు దాన స్వరూపం తెలుసుకుని దాన ధర్మాలు దీపం వెలిగించుకుని పనులు చేసుకోవాలి కానీ దీపం తర్వాత వెలిగిస్తానండి ముందు ఇంకో వాటిలో పిలిచేసి ముగ్గులు పెట్టేసి కాఫీ తాగేసి ఆ తర్వాత దీపం వెలిగిస్తాను అదే సార్ అంచేతనే అలా చేశారనుకోండి ఎవరన్నాను వాళ్ళు కింద బోర్ల పడుతావు నువ్వు కింద పడుతావు మేము పడుతావు లేస్తావు ఏదో పూర్తి చేయాలి హ్యాబిట్ పూర్తి చేస్తా మంచిది కానీ చాలా కష్టపడాల్సి ఉంటుంది అదేవిధంగా ముందు నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో నీ శ్వేతకేకో తర్వాత తత్పునరసౌ శంశ ఇప్పుడు తత్వమసి అయిన వాక్యం ఉంది తత్వమసి అయిన వాక్యంలో త్వంకి అర్థం ఏమిటి ంశబ్దానికి అర్థం శ్వేతకేతు శ్వేతకేతువుతో అన్నారు కదా హే శ్వేతకేతో తత్వమసి అంటే ఇప్పుడు త్వం అంటే ఎవరండి శ్వేతకేతు ఈ శ్వేతకేతు ఎవరు వంశబ్దమునకు వాక్యాథం వంశబ్దము వెంటనే చెప్పేటువంటి అర్థము ముఖ్యార్థము శ్వేతకేతువు హూ ఇస్ దిస్ ఇస్ శ్వేతకేతు అంటే మీరేమనొచ్చు శ్వేతకేతువుడు ఎవరండి శ్వేతకేతు ఎవరు అంటే రెండు రకాల సమాధానం చెప్పచ్చు నేను యాంటిసిపేట్ చేసి చెప్తున్నా భాష గారిని చెప్తే ఆయన చెప్తారు శ్వేతకేతువు ఎవరు అంటే ఏమని చెప్పచ్చు నువ్వెవరు అని అడిగారు అనుకోండి అడిగితే నేను నేను కోనసీమ వాణ్ణి ఇదొకటి కోనసీమవాణ్ణి బందరు వాడిని ఇలాంటివి fare fare fare purpose you can say that nothing wrong in it but if you believe in it then you are wrong like so, i say so nenu konasamavanni and nenu historic cell evadu nenu historic cell ani cheppadu history cheptanu nena hitthine ambare sagra history chesta iddanala so ther idi nenu adi okaina oka mahatmul degirku vacharu nenu pakkana unna edo mahatmul pakkana undi vaaru edo chepte vinnaanu oka kutuhala undi ఆయన వచ్చారు నమస్కారండి సార్ మంచిది అని దాని పండిత్కి ఈ మహాత్ముడు అడగలేదు అయ్యా మీరు ఎవరైనా అడగలేదు చాలా మంది ఉన్నారు ఈ నేను ఐ ఆమ్ ఐ హావ్ రిటైర్డ్ యాజ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆఫ్ ఏసీ పవర్ ప్రాజెక్ట్స్ అని ఇలా మొదలు పెట్టి కంటిన్యూడ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ ఫర్ ఫైవ్ మినిట్స్ తన ఇంట్రొడక్షన్ తన ఇంట్రొడక్షన్ ఎవరికి మహాత్ముడికి ఏదో మినిస్టర్ గారికి వాళ్ళపై రిస్ట్రక్షన్ ఇస్తే కన్సల్టెన్సీ కింద ఏదో పెట్టుకుంటారు బానే ఉంటుంది మహాత్ముడి దగ్గర ఇంటర్వ్యూలో చెప్పినంత సమాచారం మహాత్ముడి దగ్గర అడగకుండా చెప్పాడు ఆ మంచిది అని నేను ఒక పండిచ్చాడు ఆ పండుగ వేసుకోలేదు పది సిద్ధ తన కల్పిత వ్యక్తిత్వాన్ని రిటైర్ అయిపోయాడు ఇంతకీ ఆయన చెప్పినవన్నీ రిటైర్ కాకముందు సమాచారం ప్రతివాడు రిటైర్ అయిపోతారు ఏమి ఏమీ రిటైర్ అయిపోతారా ఎందుకు మహాత్ముడి దగ్గర అయ్యా మీరు ఎవరంటే దానికి ఏదో ఒక నేను ఫలానా ఫలానా ఊళ్ళో ఉంటానండి నేను మీ దర్శనానికి వచ్చాను అంటే ఓ అలాగా మీరు ఏ ఊరు అంటే సమాధానం చెప్పచ్చు మీరు ఏం చదువుకున్నారంటే రిటైర్ అయ్యంటే ఆ రిటైర్ అయ్యానండి ఓ అలాగా ఏ ఉద్యోగం రిటైర్ అయ్యానని మహాత్ములు అడగచ్చు ఎందుకంటే ఈయన ఏదైనా సేవ చేసే అవకాశం ఉంటే కొన్ని చేస్తాను అభిప్రాయంతో అంటే ఇలా ఇంజనీర్ చేసే రిటైర్ మంచి చాలా సంతోషం అడిగితే ఇంకా ఊరికే తన హిస్టరీ అంత మనిషి సో కాబట్టి నువ్వెవరో మీరు నన్ను అడిగారనుకోండి నేను ఫలానా ఫలానా ఫలానా ఫలానా ఇది అది అని చెప్పాను ఇది ఒక ఆన్సర్ అది త్వంశబ్దార్థం లేదా ఆ అయా మీరెవరు అంటే చూడండి ఈ ఆర్గానిజం ఒకటి ఉంది పంచభూతముల సమ్మేళనంతో తయారైనటువంటి ఒక రక్తమాంసమయమైన దేహం ఒకటి ఈ దేహంలో ఆ ప్రాణశక్తి ప్రకటమైంది ప్రకటమైతే ఈ దేహంతో తిరిగితో కావలసిన గడబడి చేసుకోండి ఈ గడబడి కొంతకాలం చేస్తుంది ఆ ప్రాణశక్తియే సర్వము అని చెప్పాను అనుకోండి రెండు ఆన్సర్స్ ఈ రెండు ఆన్సర్స్ మొదటి ఆన్సరు నిత్యా లోకానికి మనకొస్తుంది రెండో ఆన్సరు ఉపనిషత్ సిద్ధాంతంలో చెప్పే ఆన్సర్ తత్వమసి అంటే అది త్వం తత్ అసి మీరు మొదటి ఆన్సర్ చెప్పారనుకోండి త్వం తత్ అసి ఎందుకు అవుతారు త్వం త్వం అసియే అవుతారు త్వం తత్ అసీ ఎందుకు అవుతారు రెండో అంశం చెప్పారండి త్వం తత్ అసి ప్రాణశక్తి సర్వ జగద్వ్యాపకమైన ప్రాణం ఉందే ఆ యూఆర్ దాడ్ యు ఆర్ ది లైఫ్ యూనివర్సల్ యు ఆర్ నాట్ ఏ లివింగ్ బీయింగ్ యు ఆర్ ది లైఫ్ యూనివర్సల్ తత్వం కాబట్టి శ్వేతకేతు శబ్దానికి అర్థమేంటి అది మనం తెలుసుకోవాలి ఇప్పుడు భాష్యం చూడండి యోహం శ్వేతకేతు ఉద్దాలకస్య పుత్ర ఇది వేద ఆత్మానం అది ఇస్తారు ఇస్తారు సార్ అయ్యా మీరెవరంటే అయ్యా నేనండి శ్వేతకేతువునండి ఉద్దాలకుని యొక్క పుత్రుండండి నేను నీ గురించి నువ్వేం తెలుసుకున్నావయ్యా ఏం తెలుసుకోవడం ఏంటండి నేను శ్వేతకేతువుని ఉద్దాలకుని యొక్క పుత్రుందని తెలుసుకున్నాను ఆత్మానం ఉద్దాలకస్య పుత్రయితే వేదా ఎలా తెలుసుకున్నావాళ్ళు చెప్పారు ఎలా తెలుసుకున్నావు ఉద్దాలకస్య పుత్రుని నేనని ఎలా తెలుసుకున్నా ఏమి శాస్త్రాధ్యయనం చేసి తెలుసుకున్నావా లేకపోతే నియంత్రణ ఒక విచారం చేసి ఇంక్వైరీ చేసి తెలుసుకున్నావా ఎలా తెలుసుకున్నావు నువ్వు ఏమీ తెలుసుకోలేదు వాళ్ళు చెప్పారే నువ్వు ఉద్దాలకుడు అని చెప్పారు ఒక స్టేట్మెంట్ ఒకటి నేను ఎత్తికి నీ ఎత్తికి తలేశాను వాళ్ళు ఏదో చేసి తప్ప పని చేశారని నేనట్లో గతానుగతికో లోక లోకం అలా నడుస్తూ ఉంటుంది కాబట్టి ఆ గతానుగతిక న్యాయాన్ని అనుసరించి ఓ స్టేట్మెంట్ నేను ఎత్తి పారేశాను పారేస్తే అదే పరమ సత్యంగా నేను బతుకుని బతుకుతున్నాం అంతే కదా అనకార్యం నేనా ఇష్టాప్ సత్యం సైన్స్ సత్యంగా ఏం తెలుసుకున్నట్టు ఒక ఆయన నేను భారద్వాదశ గోత్రీకృతి మంచిది మీరు భారద్వాజ్ మీకు ఎలా తెలిసింది భారద్వాదశ గోత్రీకుడు మీకు ఎలా తెలిసిందే అంటే మా నాయనగారు చెప్పారనా లేకపోతే మా పురో ఆయన గారికి ఒకప్పుడు గోత్రం తెలియకపోవచ్చు ఆయన ఇంజనీర్ గారో లేకపోతే సైంటిస్ట్ గారో ఆయన గోత్రం ఆయన తెలియకపోవచ్చు అప్పుడు తాతగారు చెప్పారని జబాలి అని చంద్రయ్యంలో నాలుగో అధ్యయనం ఒక కుర్రాజు ఉంటాడు ఓ మహర్షి గౌతమ్ ఎవరో మహర్షి పేరు గుర్తులేదు నాకు ఆయన వేదాధ్యయనం ఉపనిషత్తులేదు సామవేదం చెప్తా ఉంటా తిట్టు వెళ్ళి అయ్యా మీరు వీరికి చదువుకోవాలని వీరికి ప్రీతి అది ఆ ప్రీతి ఎందుకు వస్తుందంటే అది ఒక్కొక్క హృదయం నుంచి అదే పూర్వజన్మ సంస్కారమో ఏదో వస్తుంది సో నేను వేరే చదువుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు అయితే ఓ రోజు ఆయన అంటే ఓ వేడి మంది తెలుస్తారు మా ఏదో పది రూపాయలు ఇరవై రూపాయలు మరి ఆరు రోజుల్లో పది సంభావన ఏదో ఇచ్చి ఆ సంభావన ఇచ్చినప్పుడు ఆయన పనస్ ఈ మా నాన్నగారు అడగలవి కూడా పనస్ చెప్పమని ఆయనే చెప్పారు ఆ పనసలో ఈ స్వాహాకారములు ఎక్కువగా ఉంటాయి సముద్రం గచ్చ స్వాహా అంతరిక్షం గచ్చ స్వాహా దేవగుంసలితారము గచ్చ స్వాహా హోరాత్రే గచ్చ స్వాహ అంటే హేంకారాయ స్వాహ హేంకృతాయ స్వాహ అంటే అలాగా స్వాహ స్వాహా స్వాహా స్వాహ ఈ స్వాహా స్వాహా రిధిను విన్నాను నేను అమ్మ బాబోయ్ ఈ వేదం ఎంత అద్భుతంగా ఉందో అని ఎందుకలా అనిపించిందో ఏమో అవుతులేదు చిన్న వయస్సు అలా అనిపించింది అనిపిస్తే నేను మా నాన్నగారితోటి అన్నా అంటే వేదం చదువుకోవడానికి వీలు పడుతుందా అంటే ఎందుకు వీలు పడదురా పునలగారు పొందల రథమ గారి దగ్గర వీడి కూర్చుని అదే చదువుకోవడం అదే వీలు పడుతుంది నీకు కోపకుంటే చదువుకోవడమే ఆయన దగ్గరికి వెళ్ళి అడిగా ప్రసంగం వచ్చిందని ఆయన చదివితే ఆ చదువుకో ఆయన అప్పటికే ఒక కుటానికి చెప్తున్నారు వేదం ఆ వీడి కూర్చోవచ్చు అన్నాడు అజ్ఞ తేజస్వి తేజస్విత్వం అని వాళ్ళు అడతాం ఓ ఏదేళ్ళు ఎందుకు సో ఒక సంస్కారం ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో అడిగి తెలుసు వచ్చిందంటే సో వాట్ ఎవర్ సో ఈ శ్వేతకేతువు నేను అడిగారు నువ్వు అది అంటే నేను దా ఇది జబా స్టోరీకి ఈ జబా జ కుర్రాడు వాడి పేరుగా ఉంది వాడి తెలియదు వాడు చూశాడు ఈ విద్యార్థులు చదువుకుంటూ చూశాడు చూస్తే వాడికి ఈ సౌండ్ ఇది బాగా ఉంది అందులో వాళ్ళు శ్రద్ధగా చదువుకుంటున్నారు వీడేమో రోడ్లప్పుడు తిరుగుతున్నాడు వీరికి ఏమనిపించిందంటే మనం కూడా చదువుకోవాలనిపించింది వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి నేను మీ దగ్గర చదువుకోవాలనుకుంటున్నాను చదువుకోవడానికి వీలు పడుతుంది అని అడితే ఆమె వీలు పడుతుందిరా ఉపనయనం అనేది ఒకటి చెయ్యాలి ఓ మెళ్ళ ఓ పోగు పారేసి పాఠం చెప్తాము అది పద్ధతి కాబట్టి మీకు ఉపనయనం నేను చేస్తా మీ నాన్నగారు చేసి చేయించుకో చేయించుకుంటురా అంటే నాన్నగారు లేరండి ఓకే మీ అమ్మగారు ఉన్న ఓకే నేను చేస్తాను ఉపనయనం మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఒక చిన్న సమాచారం తీసుకురా నాన్నగారి పేరు గోత్రం తెలుసుకురా నీకు ఉపనయనం చేసేస్తాను అంటే వీడు అమ్మ దగ్గరికి వెళ్తాడు అమ్మ నాన్నగారి పేరు వెళ్తూ గోత్రం వెళ్తున్నాడు ఎందుకు రామీనికి అంటున్నా అంటే నేను ఇలా చదువుకోవాలని గురువుగారి దగ్గరికి వెళ్తే ఆయన చెప్పాను ఆయన మీ నాన్నగారి పేరు నాకు తెలియదు ఆయన చాలా కాలం క్రితమే గటించారు అనేక కారణాల వల్ల ఆయన పేరు నాకు తెలియదు గోత్రము తెలియదు నా పేరు నుండి నా పేరు నాకు తెలుసు నువ్వు నా కొడుకు అది కూడా తెలుసు నా పేరు జబాల దగ్గరికి వెళ్ళి మా అమ్మ పేరు జబాల అని చెప్పాడు చూడు నీధ నీ ఆశయం చూసుకో నీ లక్ ఎలా ఉంటుందో చూసుకొని చెప్పిన్నాడు అసత్యం దొరకడు కదా ఆయన దగ్గరికి వెళ్తున్నాడు నా మా నాన్నగారి పేరు గోత్రం కూడా తెలీదు మా అమ్మ పేరు మాత్రం జబాల అని అంటారు చెప్తే వెంటనే నీ పేరు జబాలి అని పేరు పెడతాడు అని హే సత్యకా అని సంబోధిస్తాం నీకు కొత్తది అని నీకు సత్యం మీద ఎంత ప్రీతిరా ప్రతి ఎవరిని అడిగినా తండ్రి విషయంలో అల్లవుడు చెప్పడు వీరు కుర్రాడు మంచి యంగ్ అంటే విషయం తెలుసున్నవాడే అయినా కూడా నిర్మహమాటంగా సత్యాన్ని చెప్పాడు సత్యకామహాత్వం నీవు సత్యకాముడు నీకు జాబాలి అని నేను పేరు పెడుతున్నాను జబాలాహాత్యం జబాల యొక్క కుమారుడు మీ తల్లి పేరు మీద అని ఎలా పోగులేసి వాడికి శాస్త్రం చెప్తాడు వాడు వాడికి ప్రాణస్వరూపం సాక్షాత్కరిస్తుంది అది ఉంది నాలుగో అధ్యాయంలో దానికి సంవర్ధ విద్యనేదే పేరు గుర్తులేదు నాకు చాలా గొప్ప ఉపాసన అది సో ఈ విధంగా అక్కడ ఇప్పుడు వారి హిస్టారిక్ సెల్ఫ్ హీ డినాట్ నో హిజీ హిస్టారిక్ సెల్ఫ్ దట్ ఈజ్ ది పాయింట్ ఈ దిడ్ నాట్ నో హిజీ హిస్టారిక్ సెల్ఫ్ అయితే అల్టిమేట్ గా వాడు ఆత్మజ్ఞానాన్ని పొందుతారు సో ఈ హిస్టారిక్ సెల్ఫ్ అన్నది సత్యం అనుకోండి వారికి ఆత్మజ్ఞానానికి అర్హత లేకుండా పోతుంది ఎందుకంటే హిస్టారిక్ సెల్ఫ్ తెలియదు కదా హిస్టారిక్ సెల్ఫ్ తెలియకపోతే ఆత్మ హిస్టారిక్ సెల్ఫ్ అయితే వాడు అజ్ఞానంలో ఉండిపోవాలి కానీ అజ్ఞానంలో ఉండిపోతే జ్ఞానం పొందాడు అంటే ఏం తెలిసింది మీకు హిస్టారిక్ సెల్ఫ్ ఈజ్ ఫాల్స్ ఇన్సిడెంట్ అది సత్యం కాదు శ్వేతకేతు కూడా హిస్టారిక్ సెల్ఫే చెప్పాడు నేను ఉద్దారకుడు గారు కుమారుణ్ణి అని నేను తెలుసుకున్నాను అంటే ఉద్దారకుడు నువ్వు నా కొడుకు ఏం చెప్పలేదు నువ్వు కొడుకువి నువ్వు ఫల గోత్రం వాడివి ఆయన అలా చెప్పచ్చు కదా పాఠం నువ్వేమో మా ఫలానా తాత మా తాతగారు వంశంలో పుట్టిన వాడివి ఫలానా గొప్ప మనుషంలో పుట్టావు ఫలానా గ్రామం వాడివి లేదా ఫలానా ప్రాంతం వాడివి నువ్వేమో గోదావరి జనంలో పుట్టావు లేదా యమునాది జనంలో పుట్టావు ఇలాగే చెప్పొచ్చు తత్వమసే తత్వమసే అలా చెప్పలేదా త్వం దిశీ త్వం దట్టసి అని చెప్పలేదు ఆయన చెప్పిన ఆదేశం ఏమిటి ఆదేశం షుక్వ ఆదేశం అంటే ఉపదేశం అర్థం ఆయన చెప్పిన ఆదేశం తత్వమసి అన్నది ఆదేశం హిస్టారిక్ సెల్ఫ్ వీరికి తెలుసు ఆ హిస్టారిక్ సెల్ఫ్ ని సపోర్ట్ చేస్తే ఒక్క మాట చెప్పలేదు తత్వమసి అని చెప్పలేదు సోక అంటే సర్వజమత్కారణమైన సతి ఏది కలదో అది మీ స్వరూపమో అది ఏ అయి ఉన్నావు అని చెప్పారు ఇది వేరు శృత్వ ఆదేశం శృత్వ విన్నారు ఆదేశాన్ని మత్వ మననం చేశారు మననం చేయడం అంటే అవుతుందండి సత్వ అరదృష్టమో గుణాలు ఇవన్నీ ఉన్నాయి కదా అదే నేను ఎలా అవుతాను అని ఈ విధంగా ఒక ప్రశ్న ఇంకో ప్రశ్న ఇంకో ప్రశ్న మననం చేశాను విజ్ఞాయ అక్కడికి ఆగాలి శ్రుత్వ అయిపోయింది శ్రుత్వ ఆ తర్వాత ఏం చేస్తున్నారంటే ప్రస్తుతం బిజినెస్ చేస్తున్నారండి వేదాంత శ్రవణం అయిపోయిందని అలా కాదు బిజినెస్ చేసేటప్పటికి కాదు విలు తప్పు కాదు అక్కడ ఆగిపోకూడదు వేదాంత శ్రవణం చేసి ఆగిపోకూడదు మననం చేయాలి సో విజ్ఞాయచ తెలుసుకోరా మరి అదండి అంటే మీరు తెలుసుకోవాలని నిర్ణయిస్తే మీరు తెలుసుకుంటారంటే నేను ఈ మాట చాలాసార్లు చెప్పాను మిమ్మల్ని కొత్తగా చెప్పినట్టు క్లాసం అది కూడా సో విజ్ఞాయ చ ఎప్పుడైతే తెలుసుకున్నాడో సో ఆ తెలుసుకోవటం వెనక్కల ఒక పెద్ద ఆకాంక్ష ఉన్నది ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఏది వినలేదో ఇంతవరకు అశ్ృతం దాన్ని విన్నట్లే ఏది మననం చేయలేదో దానిని మనం చేసినట్లే ఏది అవిజ్ఞాతం తెలియబడలేదో దాన్ని తెలియ తెలియబడినట్లే అటువంటిది ఆత్మస్వరూపం దాన్ని తెలుసుకోవాలనేటువంటి ఒక ఆకాంక్షతోటి విజ్ఞాతం తితరం తప్రచ్చ వెళ్ళి తండ్రిని అడిగాడు ఏమని అడిగాడు కథన్న భగవత్స ఆదేశో భవతీతి అటువంటి ఉపదేశము అటువంటి ఆత్మస్వరూపం దేన్ని తెలుసుకుంటే సర్వాన్ని తెలుసుకున్నట్లే అవుతుందో అటువంటి ఆత్మస్వరూపం కూడా ఉంటుందా అంటే అది ఎలా ఉంటుందా ఉపదేశం ఎట్టిది అని అడిగాడు అడిగి ఆయన చెప్పింది విన్నాడు తెలుసుకున్నాడు ఇది అతని యొక్క చరిత్ర ఈ శబ్దానికి ఇదంతా అర్థం త్వంశబ్దంలో శ్వేతకేతు యొక్క పరిస్థితి ఇలా ఉన్నది తర్వాత చూద్దాం స ఏ మంతా విజ్ఞాత యం హార్యకరణ సంఘాత ప్రమిష్ట ఇప్పుడు వీడు ఈ సహ యష ఐ శ్వేతకేత ఉన్నాడండి అధికృత ఇతనికి తెలుసుకునే యోగ్యత కలదు ఎందుకు వచ్చింది ఆ యోగ్యత వేదాధ్యయనం చేశాడు గురుకుల వాసన చేశాడు శాస్త్రాలని చదువుకున్నాడు విద్యా ఉంటుంది కదా ఇప్పుడు ఒక రా పర్సన్ ఉన్నాను అనుకోండి ఏ చదువు చదవలేదు అనుకోండి ఒక హై స్కూల్ చదువు చదవలేదు ఏ గురుకులంలో చదవలేదు ఎవరి దగ్గర ఎప్పుడూ వాళ్ళు కూడా దిద్ద ఏ చదువు చదువుకోలేదు ఓ పాపిరాడు చదువు సంధ్యాలు వచ్చి కూర్చుని ఆ స్వామికి ఏదైనా చెప్పండి అంటే అప్పుడేమే తత్వంశ్రీ చెప్తావా తత్వంశ్రీ చెప్తాం ఇప్పుడు ఏం చెప్తామంటే ఆయన మనం కష్టపడి పనిచేయాలి హార్డ్ వర్క్ చేసుకోవాలి ఇప్పుడు కూడా సోమరిగా ఉండకూడదు తర్వాత భోగాసక్తి ఉండకూడదు కష్టముడు పనిచేసినప్పుడు కొద్దిగా ధనం వస్తుంది దాన్ని సద్వినియోగం చేయాలి కానీ భోగాసక్తిలో కనుక ఖర్చు పెడితే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది అని చెప్తాం అనే తర్వాత సత్వగుణాన్ని నేర్పుతాం అక్కడ ప్రారంభం అవుతాం ఆ తర్వాత సంగతి వేరే అంతేకాని తత్వనశీ అని మొదలుపెట్టాం అదే వ్యక్తికి ఒక కొంతకాలం తర్వాత తత్వమశీ చెప్పే సందర్భం వస్తే చెప్తాం కాబట్టి అధికృత అటు యోగ్యుడై ఉండాలి జ్ఞానానికి యోగ్యత ఉండాలి కదండి జ్ఞానానికి యోగ్యత ఏంటంటే వాడికి జిజ్ఞాస ఉండాలి వాడికి జిజ్ఞాసలు ఏంటే జ్ఞానం చెప్పకూడదు వాడు ఇప్పుడు అదైతే ప్రచారం చేసి జనాల్ని పోవేసి మీకు అందరికీ చెప్పేస్తారంటే అలాగా అది కూడా జిజ్ఞాస గలవాడు అయి ఉండాలి వాళ్ళు ప్రచారం చేసో మానం వట్ ఎవర్ జిజ్ఞాసు అయి ఉండాలి కొంత సంస్కారం గలవాడు అయి ఉండాలి కొంత వివేకం గలవాడు కూడా అయి ఉండాలి పట్టం చెప్పేందుకు భాష వాడతాం కదా భాష తెలుసుకున్నవాడు అయి ఉండాలి కదా ఓకే సో అటువంటి అధికృతుడు వీడు విన్నాడు శ్రోత మంత విజ్ఞాత శ్రవణం చేశాడు శ్రోత మననం చేశాడు కృష్ణ అడిగి తెలుసుకున్నాడు విజ్ఞాత ఆ స్వరూపాన్ని బాగా అవగాహన చేసుకున్నాడు ఆకలింపు చేసుకున్నాడు చేసుకున్న వీడు తన గురించి వీడు ఏమని తెలుసుకున్నాడు చూడండి ఒక ప్రాణి ఉన్నది ఈ ప్రాణి అంటే ఏంటి తేజోబన్నమయం కాళ్యకరణ సంఘాతం తేజస్సు అప్పు అన్నము ఈ మూడింటితోటి నిండిన దేహేంద్రియ సంఘాతము సుజం మనం ఇది ప్రాణి అది అది లేదా ప్రాణి ఉండదు కదా తేజోవర్ణమయం కార్యకరణ సంఘాతం అయితే శవం కూడా తేజోవర్ణమయం కార్యకరణ సంఘాతమే కాని వీడు శవం కాదు కదా వీడు శివుడు శవ శడు కాదు శివుడు సో ఆ తేజోవర్ణమయ కార్యకరణ సంఘాతంలో అప్రాణం ఉంది ప్రాణశక్తి ఉంది ప్రాణశక్తి ఉందంటే ఉందని తెలుస్తోందా తెలుస్తోంది ఎక్కడి నుంచి వచ్చిందండి ప్రవేశించింది ఉందంటే ప్రవేశించింది ప్రాణశక్తి ప్రవేశించింది ఓహో అలాగా అయితే ఈ ప్రాణశక్తి ప్రవేశించిన ప్రాణశక్తి ఎవరండి పరైవ దేవత ఆ పరాదేవత పరాదేవత ఎవరో సత అంటే సత్ ఆ సత్ అనే ఈ తేజోబందమయమైనటువంటి కార్యకరణ సంఘాతంలో ప్రవేశించింది ప్రవేశించేప్పటికీ కాళ్ళు నడిచేస్తున్నాయి చేతులు ఏమో పనులు చేసేస్తున్నాయి నోరు మాట్లాడేస్తోంది కళ్ళు చూసేస్తున్నాయి మనస్సు మననం చేసేస్తోంది బుద్ధి విజ్ఞానాన్ని కలిగి ఉన్నది ఇవన్నీ అయిపోతున్నాయి ఇప్పుడు ఈ శ్వేతకేతు ఎవరంటారు ఈ కార్యకరణ సంఘాతంలో ప్రవేశించిన పరాదేవత అవుతాడా లేకపోతే ఇంకొహుడు అంతరాలంలో ఎక్కడి నుంచో ఊడిపడ్డవాడు మరొకటి ఎవడమే ఆ పరా దేవత అవుతాయి ఈ అంతరాలంలో ఊడిపడ్డమని దృఢారణ్యంలో మూర్తామూర్త బ్రాహ్మణం అని నేను చూస్తున్నాను మీరేదో పుస్తకం చూస్తూ ఉంటాను కదండి మీరు వెళ్ళి మళ్ళీ వచ్చేదాకా అకౌంట్లో చూసుకుంటే కూడా చూస్తూ ఉండాలి అంతరాలు అకౌంట్లో కాదు కదా అకౌంట్లో ఉంటాయి కొద్దిగా గొప్ప సో ఏడాది పుస్తకాలు చూస్తుంటే ఏదో విషయాలు తెలుస్తాయి సో దాంట్లో ముట్టామూర్త బ్రాహ్మణంలో ముట్టామూర్తములు అంటే పంచభూతాలు మూడు ప్లస్ ఈ పంచభూతాలతో ఒక దేహం నిర్మాణం అయింది దాంట్లో పరమేశ్వరుడు ప్రవేశించాడు ఇప్పుడు ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు వీడు ఈ అంతరాలంలో ఈ మూర్తభూతి దేహానికి ఆ ప్రాణశక్తికి ఆ పరాశక్తికి మధ్యలో అంతరాలంలో ఈ జీవుడి కాసేపు ఘుస్తే ఆడావో అని ఓ ప్రశ్న వేశారు ఎక్కడి నుంచి వీడు దూరేయో అని జీవుడు ఎవడు లేడాయా నీ కల్పనది అని అలాగే చెప్తాను కాబట్టి ఈ శ్వేతకేతు అనే హిస్టారిక్ సెల్ఫ్ ఈ దేహేంద్రియ మనస్సంఘాతంలో ప్రవేశించిన పరాదేవతే అవుతాదు సత్వమస్సు అంటాడు పరాయుగ దేవత అసలు ఈ పరాదేవత ఎందుకు ప్రవేశించిందంటారు అంటే ఊరికి చెప్తున్నారు ఆ సందర్భాన్ని బట్టి చెప్తున్నారు నామరూప వ్యాకరణం కోసం ప్రవేశించింది నామరూప వ్యాకరణాయ ప్రవిష్ట ఎలా ప్రవేశించింది అంటే కలువులో ఎలక ప్రవేశించినట్టుగా ఏం ప్రవేశించలేదు అలాగే ప్రవేశించలేదు మరి ఎలా ప్రవేశించిందంటే అద్దంలో సూర్యుడు ప్రవేశించినట్లుగా ప్రవేశించింది అద్దంలో పురుషుడు ప్రవేశించినట్లుగా ఆదర్శే పురుష ఇవ అంటే ప్రవేశించగా ఉంటే ప్రవేశించినట్లు కనబడింది అని అర్థం లేకపోతే జలాదవు సూర్యాదివ ఇప్పుడు ప్రతిబింబం ఉందనుకోండి ఈ ప్రతిబింబము బింబమును విడిచి ఉన్నదా బింబము కంటే భిన్నంగా దానికి ఉనికి ఉన్నదా ఉన్నట్లు అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది ఆ కుండలో ఉండే నీళ్ళకి మాత్రమే నేను పరిచ్ఛిన్నంగా దీనికి మాత్రమే సీమితమై ఉన్నాను అనే అభిప్రాయం చేత అలా అనిపించచ్చు కానీ కుండ హద్దులు కుండలోని నీటి హద్దులు సూర్యకాంతి హద్దులు కావు దేహము హద్దులు ప్రాణశక్తి హద్దులు కావు కనుక ఆ బింబము కంటే భిన్నంగా ఇది లేనే ఆ బింబమే ఇది బింబమే కానీ అంతటా ఎండ కాసేస్తోందండి అంతటా ఉన్నది ఏమిటి సూర్యుడే ఎండంటే సూర్యుడే ఈ లోపల అక్కడ కొండ పెట్టానండి ఇక్కడ ప్రతిబింబం వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ప్రతిబింబం అంతరాలల్లో ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి రాలేదండి ఆ సూర్యుడే ప్రతిబింబంలా కనపడుతున్నాడు అని చెప్పాల్సి ఉంటుంది అదేవిధంగా ఆ పరాదేవతయే ఈ కార్యకరణ సంఘాతంలో ప్రవేశించి శ్వేతకేతువులాగా వ్యవహరిస్తున్నాడు వ్యవహరిస్తోంది అది తత్వమసి అంటే అదనమాట జలాదవు ప్రతిబింబరూపేణ ఇది ఇది వీడి శ్వేతకేతువు యొక్క అసలైన అర్థం ఇది ఆ శ్వేతకేతువు తనను తెలుసుకున్నాడు అది ఆ వాక్యం ఏముందంటే సహా విజ్ఞవు దానికి వ్యాఖ్యానం చేస్తున్నారు అందాము సహా ఆత్మానం కార్యకరణేభ్యహ విభక్తం సద్రూపం సర్వాత్మానం ప్రాప్తి శ్రవణాత్ ఇప్పుడు ఈ ప్రతిబింబం ఉంది నువ్వు ఎవరు అని అడిగారు ఆ ప్రతిబింబాన్ని అంటే నేను ఈ కుండ నీయండి అయితే కుండలో నీళ్లనియంంది అయితే కుండలో నీళ్లతోటి కలిసి ఉన్న ఒక మురికి పరిచ్ఛిన్నమైన దాన్ని అనుకోండి అంటే ఆ బిబివే నువ్వు అని అలా అనుకుంది ఆ ప్రతిబింబం జ్ఞానం లేకముండవు వీడు కూడా అలాగే అనుకున్నాడు పితు శ్రవణాత్ ప్రాక్ తండ్రి నుండి ఆ జ్ఞానాన్ని వినటానికి ముందు ఏమనుకున్నాడంటే ఆ తన తన యొక్క యథార్థ స్వరూపము ఆ సతని తెలుసుకోలేకపోయాడు అంటే ఏంటి కార్యకరణముల ఎందు అంటే దేహము కార్యము అంటే దేహం కరణం అంటే ఇంద్రియాలు వీటి ప్రకటమవుతున్నా ఆత్మ కార్యకరణముల చేత హద్దులు చేయబడి లేదు సీమితమై లేదు అని వారికి తెలీదు కార్యకరణాలకి కట్టుబడిపోయి ఉండేవాడు వాస్తవంలో ఆ ఆ సతే ఈ కార్యకరణముల హద్దులు నాకు నన్ను నన్ను సీమితము చెయ్యవు అని వారికి తెలిసేది కాదు నేను సర్వ ప్రాణులలో ప్రవేశించి ఉన్న ఒకే ఒక ఆ పరాదేవత నా స్వరూపము అని వాడికి తెలిసేది కాదు తండ్రి చెప్పకముందు ఈ సమాచారం తెలిసేది కాదు అంటే దీని సారణం ఏంటంటే ఫైనైట్ బాడీ ఉన్నదండి పరిచ్ఛిన్న దేహం ఇన్ఫినిట్ ఆత్మ ఉన్నదండి ఇన్ఫినిట్ ఆత్మ ఆర్ బ్రహ్మ ఉన్నా ఇప్పుడు వాట్ ఆర్ యూ ఆర్ యు దైనట్ బాడీ ఆర్ ఆర్యున్ఫినిట్ ఆత్మన్ ఫోకసింగ్ ఇన్ రిఫైనట్ బాడీ ఉన్నవి రెండే నువ్వు మధ్యలో అంతరాలల్లో శుభారావు శుభైన పట్టుకుంటు ఉన్నవి రెండే వాట్ ఆర్ యూ శ్రవణం చేయకముందు ఈ పరిచ్ఛిన్న దేహమే తాను శ్రవణం చేసిన తర్వాత ఈ పరిచ్ఛిన్న దేహంలో ఫోకస్ అవుతున్న ఇన్ఫినిట్ సద్రూపము అది నేను అని తెలుసుకున్నా స విద్య్ఞప్తాంటిం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతిశాంతిశాంతి